ప్రార్థించం పరిశుద్ధులకు తండ్రి కృపామయ్య ఏసు ప్రభా నీకే స్థుతులు స్తోత్రమైనా నిన్న నేడు నిరంతరం వ్యక్తి జీవం గల ఎసయా నీకెంతో వందాలనైనా ఈ గడిచిన కాలమంతా ప్రభా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరచుకోవడానికి నీకు ఎంతో వందలు వేసాయా ఈ సాయంకాల సమయంలోనైనా మీ కృపా సింహాసనాన్ని ఆశ్రయించడం అయినా మీ పాదశాంతికి వచ్చినడంనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే మీ కృపల్లో మమ్మల్ని చేసుకొని మమ్మల్ని బలపరచండి మాలో ఇంకేమైనా ఆయాసకరం ఉంటే ప్రవ్వా జీవితాలు ప్రవ్వ నైనా వేసయ్యా మీరు సరిజయమని ప్రార్థించడం మా పాపములు క్షమించండి మీ కృపల్లో మమ్మల్ని జ్ఞాపకం మీ కృప మీ కనికెరుమపై ప్రాధిష్టమైన మీరు ఎంతో పరిశుద్ధులనైనా మీ యొక్క పరిశుద్ధితో మీ సన్నిధికి మేము రావాలా ప్రభావ ఆత్మతోనూ సత్యంతోనూ నమ్మ పూర్ణ హృదయంతోనూ మా పూర్ణ ఆత్మతో పూర్ణ బలం పూర్ణ శక్తితో పూర్ణ వివేకంతో ప్రభావ నేను స్థుతించి ఘనపరచలానే సాయపడనైనా మీ సంపూర్ణత సరళత పరిశుద్ధి తిల మమ్మలు మీకు నూతనమైన పరిశుధా అభిషేకం పర్లోకుపు జ్ఞానం మాకు అనుగ్రహించండి ఈ ఆరదనంతట్లో ప్రభావ మీరే ఆధిపత్యంచి నడిపించండి పాటలదారు మా ఇంపందండి వాక్యదారు మాతో మాట్లాడి నైనా ఎసయ్య రాని బెడ్డి త్వరగా నడిపించండి నా దేవా నా ప్రవ్వ మీరే సహాయపడమని ప్రాదిష్టమేనా నా దేవానికి ఎంతో వందాలి ఎస్సయ్యా మీరు ఆకడ బహు త్వరగా ఉంది ప్రవ్వ మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధతపరచాలా అంటే సేవా జీతులకు నడిపించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రాధిష్టం తండ్రి స్నేహితుడా ప్రేమమయా నయేసురజ స్నేహితుడా నయేసురజ ప్రేమమయా నయేసురజ నిత్యమో నిన్ను వెంబడితును నిత్యము నిన్ను వెంబడితును వెనకకు తిరిగి చూడను నేను వెనకకు తిరిగి చూడను आ हालेलुया आ हालेलुया आ हालेलुया आ हालेलुया स्नेहितुडा नयेशुराच प्रेममया नयेशुराच स्नेहितुडा नयेशुराच प्रेममया नयेशुराच కన్నీలను తుడచువడు మన బాధలని భరించెను కన్నీలను తుడచువడు మన బాధలని భరించెను ఐశ్వర్యము ఇచ్చుటకు ఐశ్వర్యము ఇచ్చుటకు దరిద్రుడిగా మారెను దరి துடிகா मारेனு ஆ ஹalleluya ஆ hallelujah ஆ hallelujah ஆ hallelujah ஆ hallelujah sneehithuda na yesura cha premamaya na yesura cha స్నేహితుడాయే సురచ ప్రేమమయా నయే సురచ పరముకు నన్ను చే చుట్టకు ఇప్పు వికి ఆయనే అరుదెంచెను పరముకు నన్ను చే చుట్టకు ఇపు వికి అరుదెంచెను మహిమను una ke ichchutaku mahimannuna ke ichchutaku matti deh mudarinchenu aati deh mudarinchenu ha ah, hallelujah ha ah, hallelujah ha ah, hallelujah ah, ha హల్లు స్నేహితుడా నయేసురజా ప్రేమ మయా నయే సురజా స్నేహితుడా నయేసురచ ప్రేమ మయా నయే సురచ నాకు బలముయీక్షుటకు బలహీనుడిగా మారను నాకు బలముయీ టకు బలహీనుడిగా మారేను ఆరోగ్యం తో నన్ను నింపుటకు ఆరోగ్యం తో నన్ను నింపుటకు కాయము యేసే పొందెను గాయము యేసే పొందెను ఆ హల్లెలూయా ఆ హల్లెలూయా हा हालेलुया स्नेहितुडा नयसुरचम प्रेममया नयसुरचम स्नेहितुडा नयसुरचम प्रेममया नयसुरचम నిత్యము నిన్ను వెెంబడించును నిత్యము నిన్ను వెెంబడించును వెనకకు తిరిగీ చూడను నేను వెనకకు తిరికీ చూడను ఆ హల్లెలూయా ఆ హల్లెలూయా ఆ హల్లెలూయా ఆ పరిశుద్ధి రఘు దేవ మా ప్రియ పరులకు తండ్రి జీవం గల ఏసై నీకు ఎంతో వందలనైనా ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారైనా మీ కృప విమడి కృపించినారు ఈ రాతి కళాశ్రమంలోనైనా మీ సన్నిధిలో కూడి ప్రభ మీకు స్వరం వినే ధన్యత మీరు మాకు అనుగ్రించినారు పాట ద్వారా మీరు మహింపొందనైనా మా ప్రార్థనలన్నీ మీ సన్నిధికి చేయడం మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ప్రొవా ఈ సాయంకాలశంలోనైనా మీ పాదాలు చింతగా ఊర్చుకుని ప్రభావా మరి అలాగా మీకు స్వరం వినాలని ఆశతో ఎదురు చూస్తున్నాం అయినా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిే గొప్ప దేవుడు ప్రవ మా ఆశన తృప్తి పరచండి ప్రవ్వ మిమ్మల్ని ప్రతి దశలోనైనా మిమ్మల్ని ఎంబడించి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి మా జీవితాలు మా హృదయాలు సరి చేయండి మీ కృపలు మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నైనా మీకు పరిశుభ్రతులు మమ్మల్ని నడిపించండి అయినా వాళ్ళు ఇంకేమైనా బలగీతలు అంటే అయినా మీకు బలం మాకు మీరు మాతో మాట్లాడండి మీకు పరిశుభాత్మ సహాయం మా తలంపులు మా ఆలోచన సమస్తం కొట్టివేండి ప్రభ నా దేవ మీకు తలంపులు నేను చోటిస్తున్నాం నా ప్రవర్తన అంతట్లోనైనా మీకు అధికారానికి మేము లోగొడుతున్నాం ప్రవ్వ మీ వాక్యం మీరు మాతో మాట్లాడండి మీ ఆత్మ సహాయం మాకు దైత్యమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రాతిష్టాంత ఉంది ఆమెన్ అలలియ కొరిందికి రాసిన మొదటి పత్రికలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము బైబుల్ అంతట్లో కూడా దేవుని బిడలు ప్రతి దేవుని సేవకులందరూ కూడా పాత నిబంధన కాలం కానీ క్రొత్త కాలం కానీ ప్రతి ప్రవక్త కానీ అపుస్తులు కానీ ఆయన ఆయన బిడలు విశ్వాసులు కానీ ఈ రోజు కంబడిస్తున్న క్రైస్తవులు కానీ ప్రతి ఒక్కరు కూడా క్రీస్తును పోలి నడుచుకోవటం అనే అంశం గురించి మనం ధ్యానిస్తున్నాం కాబట్టి మన జీవిత యాత్రలో మనం రక్షింపబడిన కాలం నుంచి ఈ రోజు వరకు కూడా మనము క్రీస్తును పోలి నడుచుకుంటున్నామా లేదా ఒక దశలో మనం నడుచుకుంటున్నాము ఒక దశలో మనం తప్పిపోతా ఉన్నాం కాబట్టి క్రీస్తుని పోలి నడుచుకోవటం అంటే బహు ప్రయాసంతో కూడింది ఆయన అడుగు మనం నడవాలంటే బహు ప్రయాసంతో కూడింది బహు కష్టతరమైంది తర్వాత బహు త్యాగపూరితమైంది కాబట్టి ఆ రీతిగా మనము మన జీవితాలు త్యాగం చేసుకుంటేనే తప్ప ప్రభు మార్గంలో మనం నడవలేం ఆయన పోలి నడుచుకోవటం ఎందుకు ఆయన పోలి మనం నడుచుకోవాలన్నప్పుడు ఏసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి తండ్రి చిత్తాన్ని ఏ రీతిగా నెరవేర్చిండో ఆయన ఈ లోకంలోకి ఎందుకు పంపబడి అంటే నశించిపోయిన దాన్ని వెతికి రక్షించటకు ఈ సృష్టి మొత్తం తప్పిపోయినప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చి దాన్ని సరిచేసి ఆయన సెలవు మరణం ద్వారా ఆ బాణిసత్వం నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చి ఆయన సెలవు మరణం ద్వారా వాటన్నిటి నుంచి మనకు విమోచించి రక్షణ అనుగ్రహించి ఆయన ఈ లోకంలో ఉండి ఎన్నో విషయాలు ఎన్నో వాక్యాలు పరలోకరాజి సంబంధించిన బోధ ఎంతో చేసి ఆయన పరిచర్య చేసి మనకు చూపించి ఒక మాదిరి తర్వాత ఆయన పర్లోక రాజ్యం వెళ్ళిపోయి ఆత్మరూపకంగా ఈరోజు మన మధ్యలో ఉండి వాటన్నిటిని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనం అందరం విశ్వాసులు దేవుని సేవకులందరూ కూడా ప్రతి వాక్యాన్ని మనము ఎందుకు ప్రభు మనకు బయలుపరుస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని మనము పాటించి అది రుచి చూసి మనం ప్రకటించాలా ఒక దశలో ఏమవుతుందంటే మనము రుచి చూడకునే వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాం సరే అది ఎట్లా అర్థం చేసుకోవాలా అనుభవ పూర్వకంగా దాన్ని ఒక దశలో మనం ప్రకటిస్తున్నాం కొన్ని విషయాల్లో కొన్ని దేవుడు నీకు బయలుపరిచినప్పుడు దేవుడినితో మాట్లాడినప్పుడు వాక్యం ద్వారా ప్రభావ నేను క్రీస్తుని పోయి నడుచుకోవాలా నిమ్మని పోయి మీరు నడుచుకుంటే ఏం చేయాలన్నప్పుడు కూడా ఆయన చూడండి ఆ రీతిగా ప్రభు మాట్లాడుతూ ఉంటాడు ఆ రీతిగా ప్రభు మాట్లాడుతూ ఉంటాడు ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు కదా కాబట్టి ఎప్పుడు మనకు అనుభవం వస్తుంది ఆ వాక్యాన్ని మనం విని పాటించి దాని ప్రకారంగా అనుభవం వస్తుంది మనం క్రీస్తుని పోలి నడుచుకోలేదనుకో ఆయన ఆయనను పోలి మనం నడుచుకునే ఆయన వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు ఆయన ఎట్లా పోలి నడుచుకోవాలా ఏ రీతికి పోలి నడుచుకోనప్పుడు దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ వాక్యం ప్రకారం మనం పట్టుకొని మనం పోతూ ఉంటే ఏసు ప్రభుకు ఎలాంటి అనుభవాలు జరిగినయో ఈ లోకంలో ఆయన ఎట్లా పరిచర్య చేసిండో నీకు నాకు ఇలాంటి పరిచర్య మనకు అనుభవాలు జరుగుతాయి అప్పుడు మనం వాటిని అనుభవించి వాటిని రుచి చూసి ఆయన మార్గలు నడుస్తూ ఇతరులను ఆయన మార్గలను నడిపించాలని కూడా ఆ రీతిగా మాట్లాడుతూ ఉంటాడు అన్నట్టు కొంతమంది గొప్ప గొప్ప దైవజనులు వాళ్ళ అనుభవాలు మనతో పంచుకున్నప్పుడు మనం ఏం చేస్తాం మనకి ఎక్కలేని ఆశ ఉంటుంది అరే మేము కూడా ఆ రీతిగా నడవాలా మేము కూడా ఆ రీతిగా నేను ప్రభుని చూడగలగాల అనే ఆశ మనకి కూడా కలుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తాం ఆ వాక్యాన్ని పట్టుకొని వాళ్ళ అనుభవంతో దేవుడు వాళ్ళకి ఇచ్చిన దేవుడు మనకు కూడా ఇస్తాన ఆశా విశ్వాసం మనకు కాబట్టి మనం ఆ రీతికి పోతూ ఉంటాం కాబట్టి వాక్యం ఎప్పుడైతే మన దగ్గరికి వస్తుందో ఆ వాక్యాన్ని మనం పట్టుకొని దాని ప్రకారం ముందు పోయినప్పుడు మన జీవితంలో విశేషమైన కార్యాలు మనం చూస్తాం మరి విశేషంగా ప్రభుని పోలి నడుచుకోవటం ఆయన ఈ లోకంలో నడుచుకున్న రీతిని చూస్తే మనము ఎంతోమంది జ్ఞానులకు చెప్పిన ఆయన వాక్యం ఎంతో మందిని ప్రభు పరలోక రాజు సంబంధించిన విషయాలు ఎన్నో విషయాలు ఆయన గ్రహించి ఆయన తండ్రి నుంచి నేర్చుకొని వాటన్నిటిని ప్రకటించండు ఈ లోకంలో ఉన్నప్పుడు కుమారునికి వచ్చినప్పుడు అవన్నీ తండ్రి కుమారుల గుణగణము తండ్రి కుమారుని యొక్క ఆ తండ్రికి కుమారుడు ఎట్లా విధేత చూపించిండు తండ్రి చిత్తాన్ని ఏ రీతిగా నెరవేర్చిండు సమస్తాన్ని ఆయన చూపించి చివరికి ఆయన సిలువు మీదకి తన ప్రాణాన్ని దారేసి మన కోసము ప్రాణాన్ని త్యాగం చేసి మనకు రక్షణ ఇచ్చిండు ఆయన మరణించకపోతే మనకు రక్షణ లేదు కాబట్టి ఆయన చేసినా కార్యంలో ఆయన అంటాడు ప్రభు ఒక దశలో ఆయన ఏమంటాడంటే నా ప్రాణం పెట్టుకు అధికారం ఉంది దాన్ని తిరిగి తీసుకుంటూ కూడా నాకు అధికారం ఉందన్నాడు ఈ వాక్యం ఏ రీతిగా కొద్ది కష్టతరమైన వాక్యం కదా కాబట్టి నీ ప్రాణాన్ని నువ్వు పెట్టగలవు ఎందుకంటే నువ్వు క్రీస్తుని పోలు నడుచుకున్నప్పుడు కాబట్టి మనం నిజంగా నడుచుకుంటే నేను అయితే నడుచుకోలేదు ఆయన పోలు నడుచుకోవాలని నేను ప్రయాసపడుతున్నా నేను ఈ వాక్యాన్ని అనుభవపూర్వకంగా నేను తెలుసుకొని ఈ వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారం నేను నడుచుకోవాలనే ఆశతోనే నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాను కాబట్టి ఆయన అనుభవంలో నేను కొంత కూడా పాయింట్ వన్ కూడా పాయింట్ కూడా నేను చేయలే కానీ ఈ వాక్యం విపరీత నా ఎద్దకు వచ్చిందో ఆయన ఎట్లా పౌలు నడుచుకున్నాడు ఆయన ఎట్లా నడుచుకున్నాడు ఆ రీతిగా నేను కూడా నడుచుకోవాలని పౌలు ఏ రీతిగా ఆశ కలిగిందో పౌలు ఆ రీతిగా నడుచుకున్నాడు కాబట్టి ఆయన చెప్పగలిగిండు కానీ నేను ఈ వాక్యం చెప్తుంటే నేను ఆ కానీ నేను నడుచుకోగలను నడుచుకుంటాను ఏ రీతిగా పౌలు తన జీవితంలో ప్రభుని ఎట్లా వెంబడించుడు నేను ఆశ కలిగింది కాబట్టి మనకు దేవుడు ఈ వాక్యాన్ని మనం కూడా అలాంటి ఆశ కలిగి ఈ వాక్యాన్ని మనం వెంబడించినప్పుడు ప్రతి వాక్యాన్ని ఈ వాక్యమే కాదు ఎన్నో వాక్యాల ధర దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రతిదీ మనకి ఎందుకు దేవుడు మనకు బయలుపరుస్తుంటే దేవుని ప్రణాళిక మన పట్ల అమితంగా ఉంది కాబట్టి దేవుడు ఏ రీతిగా మనల్ని అందరినీ ఆయన ప్రణాళిక వరకు వాడుకోవాలా అడుగడుగున ఆయన మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ ఉంటాడు కాబట్టి ఆయన పౌలు నడుచుకోవటం కాబట్టి ఏ ప్రభు ఎట్లా నడుచుకున్నాడు అట్లా నువ్వునే నడుచుకోవాలా చూడండి ఆ రీతిగా మనకు అంటే ఆసక్తి మనకు వచ్చినప్పుడు మనం ఆ రీతిగా చూడగలం పౌలు ఆ రీతిగా ప్రభుని వెంబడించిన అయితే ఆయన చెప్తున్న మాట చూడండి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎప్పుడు నేను ఒక విషయం నాకు ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం ఏసు ప్రభుని పోలి నడుచుకోవటం అంటే మొట్టమొదట ఆయన ఎట్ట నడుచుకుంటే ఎప్పుడైతే ఆయన బాపీసం పొందిందో ఎవరదాని నదిలో పరిశుదాత్మ అభిషేకం పొందుకున్నాడు దేవుని ఆత్మ పావును వల్లే ఆయన మీదకి వచ్చినట్టు మనం చూస్తాం తర్వాత ఈయనైనా ప్రియ కుమారుడు అని ఆకాశం నుంచి తండ్రి మాట్లాడుతున్నాడు ఏసుప్రభు గురించి తర్వాత ఈయన నేను ఆనందిస్తున్నాను అని మాట ఎప్పుడైతే చెప్పిండో కాబట్టి తండ్రి మనం ఆనందించాలంటే ఇప్పుడు ఏం చేయాలా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలా తండ్రి చెప్పిన మాటకు విధేత చూపించాలా ఆ రీతిగా అతను ఆ స్వరం ఎప్పుడైతే వినిడో తర్వాత ఆయన నలభై దినాల ఉపవాసం ఉన్నాడు తర్వాత ఆ ఉపవాసమైన పిమ్మట ఏం జరిగిందన్నప్పుడు అతనికి మూడు రకాల శోధనలు వచ్చేట్టు మన ప్రభు మనం చూస్తాం అయితే ఆయన శోధింపబడ్డప్పుడు ఒక దైవ దైవ దేవుని కుమారులాగా ఉన్నాడు ఒక దశలో నీలాగా నాలాగా ఉన్నాడు ఆయన కాబట్టి వాటన్నిటిని ఆయన జయించగలిగినాడు పత్తి శోధన కాబట్టి రక్షింపబడ్డ వారి అందరి జీవితంలో శోధనలు అడుగడుగుని ఎదురైతే ఉంటే మొట్టమొదట ఏసు ప్రభులు నడుచుకున్న విధానం క్రీస్తును పోలు నడుచుకోవటం అంటే మొట్టమొదట ఆయనను ఎట్లా నడుచుకున్నాడు ఆయన ఏ రీతిగా స్టార్టింగ్ ఆయన లైఫ్ ఆయన ఆత్మీయ జీవితము ఏసు ప్రభు ఒక జీవితము ఎట్లా ఆరంభమైందో ఈరోజు నే నా సేవా జీవితంలో కూడా అట్లా కలిగి ఆయన ఎట్లా పోలు నడుచుకున్నాడు ఏ రీతిగా చేసిండో అవన్నీ మనం కనుక పాటించితే మనం కనుక వాటిని ధ్యానించి వాటి ప్రకారం మనం ఖచ్చితంగా ఆయనను పోలు మనం నడుచుకోగలం ఏ రీతిగా అన్నప్పుడు ఆయన ఒక శ్రమలు ముగించిన తర్వాత ఆ ఏడు ఆ మూడు శ్రమలు వాటన్నిటిని జయించిన కాబట్టి ప్రాబ్లం ఏమవుతుందంటే ఆ మూడు శ్రమల్లో ఆయన లోకాశ నేత్రాశీర శరీరకడంబం శరీరాశ నేత్రాస జీవపు ఈ మూడు విషయాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి రక్షింపబడ్డ ప్రతి ఒక్క జీవితాల్లో సైతాన్ని వేసే మొట్టమొదటి బాణాలు మొట్టమొదటి వాళ్ళు ఈ లోకాన్ని ఆశించడం ఈ లోకంలో శారీరకంగా జీవించడం ఈ లోక ఆశలు ఈ లోకపు విధానము వాటన్నిటిని వాడు నీకు చూపిస్తూ ఉంటాడు కాబట్టి వాటి అన్నింటి మీద ఏసు ప్రభు ఎట్లా విజయం పొందిండంటే కేవలం వాక్యంద్రాన్ని విజయం పొందింది కాబట్టి వాక్యాన్ని దేవుడు వాక్యాన్ని వాడి మన ప్రభు అక్కడ కాబట్టి మనం కూడా మనకు ఎదురే ప్రతి శోధంలో ప్రతి పరిస్థితుల్లో కూడా మన వాక్యాన్ని మనం వాడినప్పుడు అపవాది వాడు మన ఎద్దరికే పారిపోతాడు ఎందుకంటే వాడు కూడా వాక్యం వాడి అక్కడ ఏసు ప్రభు కూడా వాక్యం వాడి ఎదురేసి ప్రశ్న వాడు కూడా చూడండి నిజంగా నువ్వు దేవుని కుమార్ ఈ రాలా రొడ్లుగా చేసుకున్నాడు ఆ పై నుంచి దూకం ఆయన దూతలో నీకు ఆజ్ఞాపిస్తాడు అని చెప్పి ఒక దశలో సైతాన్ కూడా ప్రశ్నని జవాబు లాగా జవాబు ప్రశ్నలాగా నేను వేసినప్పుడు నేను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు అక్కడ కన్ఫ్యూజ్ చేయాలని చూసిన ప్రభుని కానీ ఆయన కన్ఫ్యూజ్ కాలే ఎందుకంటే ఆయన దేవుడు కదా ఆయన సరవశక్తి గల దేవుడు కాబట్టి ఆయన ఆ రీతిగా జయించగలిగినాడు అది కుయుక్తితోని సైతాన్ని ఆయన మీద విజయం పొందాలని ఎంతగా ప్రయాసపడినగాన ఆయన ఏం చేశాడు వాక్యం మీద విజయం పొంది తర్వాత ఆయన బయలుదేరినప్పుడు ఏం జరిగిందనే విషయం మనకు తెలుసు దేవదూతులు వచ్చి ఆయన పరిచర్ తర్వాత ఆయన సమాజ మందిరంలో పోయి బోధించండు ఎన్నో అపవిత్ర ఆత్మలు ఒక సమాజ మందిరంలో బోధిస్తూ ఉంటే అపవిత్రమైన ఆత్మలు మాట్లాడుతున్నాయి అక్కడ దేవుని మందిరంలో అపవిత్రమైన ఆత్మలు కనిపిస్తూ ఉన్నాయి కానీ ఆశ్చర్యం ఏంటంటే అక్కడ శాస్త్రులు పరిశీలనలు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు అక్కడ కానీ బోధించిన విన్నప్పుడు ఒక్క ఒక దయ్యం కూడా అక్కడి నుంచి లేవలే పైకి చూడండి అయితే యేసప్ రావు ఎప్పుడైతే అధికారం కలిగ కలిగిన వాడై ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే ప్రకటించిండో ఆ లేఖనాలు అనుసరించి ఎప్పుడైతే ఆయన విశదీకరించి వాక్యాన్ని ప్రకటించిండో అప్పుడు దయ్యాలు మాట్లాడుతున్నాయి ఎందుకంటే ఆయన వాక్యం అధికారంతో కూడింది శక్తి కలిగి వాక్యం ఉంది పవర్తో కూడింది ఆయన వాక్యం శక్తి గల వాక్యం అది కాబట్టి ఆ రీతిగా ఆయన పరిచర్ చేస్తూ ఎంతో మందిని ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ పర్లోకరాజి సంబంధించిన విషయాలు బోధిస్తూ ఆయన సేవా జీవితము ఆరంభమైన దినాల్లో ఎన్నో శోధనలు వచ్చినాయి ఎన్నో ఎంతో మంది ఆయన్ని శాస్త్రలు పరిశీలనలు ప్రశ్నలు వేయటము ఇవన్నీ మనకు తెలుసు ఇవన్నీ కానీ ఎందుకు ఈ ఈ వాక్యం మనకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఇక మొదటి ఇక మీదట రాబోయే దినాల్లో కూడా మనందరినీ ప్రశ్నలు వేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరిని ప్రశ్నలు వేస్తూ ఉంటారు ప్రశ్నలు వేసే టైం అన్నట్టు అన్న ఎప్పుడో చెప్పిండు ఒక టైంలో సేవకులను స్టేజ్ మీద నువ్వు నిలబడి వాక్యం చెప్తుంటే నీకు ప్రశ్నలు చేస్తారు ఏస్ ప్రభు ఎట్లా గొప్ప దేవుడని ప్రశ్నలు వేస్తూ ఉంటారు కానీ ఆ టైంకి మనం వచ్చేసినాం కాబట్టి మనం ఎక్కువగా వాక్యంలో బలపడి ఆయన చెప్పిన ప్రతి వాక్యాన్ని మనం జాగ్రత్తగా మనం వాటిని పరిశీలించి వాటిని తెలుసుకొని మనం వాటిని ప్రకటించాలా మమ్మల్ని మనల్ని హేతు అడిగిన ప్రతి ఒక్కరికి సాత్వికంతో సమాధంతో దీర్ఘశాంతం కలిగి సమాధానం చెప్పటకు మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలా అని పేరు రాసిన పత్రికలో మనం ప్రభు జ్ఞాపనం చేస్తాడు కాబట్టి ఆ రీతిగా మనం సమస్తానికి అందరికీ అడిగే ప్రతి ఒక్కరికి ఆయనకు జవాబిచ్చిండు కొన్ని ప్రశ్నలకు జవాబు ఇవ్వలేనా కొన్ని ప్రశ్నలకు జవాబిచ్చిండు వాళ్ళ స్థితిగతులు పట్టిచ్చిండు కాబట్టి అవన్నీ ప్రిన్సిపల్స్ ప్రభు మనకు అక్కడ నేర్పిస్తున్నాడు అక్కడ కాబట్టి అందుకే మనకు ప్రశ్నించిన ప్రతి ఒక్కరికి మనం ఎమిటి జవాబు ఇవ్వద్దు వాళ్ళ స్థితిని చూడాలా ఆత్మని మనం వివేచించాలా వీడు నిజంగా తెలుసుకోవాలని అడుగుతున్నాడా లేకుంటే వీడు ఏదైనా శోధించడానికి అడుగుతున్నాడా అనేది మనం గ్రహించాలా అప్పుడు వాళ్ళకి జవాబు ఇవ్వాలా కాబట్టి ఆ టైంకి మనం వచ్చేసాం అన్నట్టు ఇవన్నీ ప్రభు మనకు నేర్పించిన విధానం ఆయన వాక్యాన్ని ఆయన లైఫ్ స్టైల్ వేస ప్రభు ఎట్లా జీవించిండో ఆయన ఎట్లా పాటించిండో వాక్యాన్ని ఎట్లా ఆయన మాట్లాడిండో ప్రతి ఒక్కరితో సంభాషించిండో అది మనం తెలుసుకోగలిగితే మన సేవా జీవితంలో విశేషమైన కార్యాలు మనం చూస్తాం ఎవరికైనా నువ్వు సునాయసంగా నువ్వు జవాబు ఇవ్వచ్చు ఎందుకంటే ప్రభు అక్కడ నేర్పిస్తుంది కాబట్టి కాబట్టి ఆయన ఎట్లా నడుచుకున్నాడో మనం కూడా అట్లా నడుచుకోవాలి కాబట్టి పౌలు వీటన్నిటిని ఆయన చూసిండు అనుభవపూర్వకంగా చూసించు అందుకే ప్రభులు అంటాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకుని అన్నాడు అంటే అది ఎంత అసలు అది ఆ మాట నువ్వు చెప్పలేము ఆ ఆయన పోలి నడుచుకోవటం అంటే ఆయన సంపూర్ణంగా ప్రభుని ఎట్లా వెంబడించిండో మనము అట్లా వెంబడించాల వెంబడించకపోతే ఆయన అంటాడు ప్రభు నన్ను వెంబడించేవాడు తన తన తన సెలువు నెత్తుకు నన్ను వెంబడించాల నా నిమిత్తము నిమిత్తము ప్రతి దినము వెంబడించాలన్నాడు ఒక దశలేమో నన్ను వెంబడించమన్నాడు ఒక ఒక సువార్తలేమో ప్రతి దినము నాకు నా సువార్త నిమిత్తము నన్ను వెంబడించమన్నాడు అంటే ప్రతిరోజు ఆయన వెంబడించడం అంటే ఆయన హృదయము ఆయన మనసు ఆయన తలంపులు ప్రతి రోజు ఎక్కడున్నాయి ఈ లోకం వైపు చూస్తున్నాయి ఆయన హృదయం ఆయన తలంపులు ఈ లోకం వైపు చూస్తా ఉన్నాయి ఎందుకంటే ఈ లోకం అంతా నశించిపోతుంది ఎంతో మంది నరకానికి పోతున్నారు ఎంతో మంది నశించిపోతున్నారు కాబట్టి వాళ్ళందరినీ ప్రభులోకి నడిపించాలా అందరినీ నా చెంత నడిపించాలని ఆయన ఎంతగా నాశతో ఎదురు చూస్తున్నాడు అయితే లాస్ట్ ఒక వన్ మంత్ కింద ఒక నెల కింద మా ఫ్యామిలీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అయితే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే నేను గత ఒక మూడు వారాల నుంచి నాలుగు వారాల నుంచి యోనా గంధం ధ్యానిస్తాను ఆ వాక్యాన్ని నేను ఎందుకో వాక్యం దేవుడు నన్ను సిద్ధపరుస్తుంటే ఆ వాక్యాన్ని నేను సిద్ధపడుతుంటే వాక్యం చదువుతా ఉన్నా అయితే ఇంట్లో ఎవరు లేరు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు లేరు నేను ఒక్కనే ఒంటరిగా ఉన్నా కాబట్టి నేను మా ఫ్యామిలీ కొరకు మా బాబు కొరకు ప్రార్థిస్తున్నాను నేను సాధారణంగా మా కుటుంబం కొరకు అంత అంత దీర్ఘంగా ఎప్పుడు నేను ప్రార్థించను మానుగో ప్రార్థిస్తాను కానీ అదే పనిగా నేను ప్రార్థించను ప్రార్థించి సమస్యను ప్రభుకి అప్పగించి తర్వాత నా పని నేను చేసుకుంటూ ఇతరుల కొరకు ప్రార్థిస్తూ ఆ రీతి పోతా ఉంటాను అయితే ఆ టైంలో ఏం జరిగిందంటే ఎందుకో నాకు సడన్లీ యోనా గంధము గ్యాప్ కానికొచ్చింది అయితే నేను ఒక బా మా బాబు గురించి ప్రార్థిస్తుంటే ఆయన ఒక శ్రమలో ఒక శోధనలో చిక్కుకున్నాడు కాబట్టి దాని నుంచి విజయం పొందాలని కొంచెం ఆలోచిస్తూ ఒక దశలో దశలో నా తప్పిదము కూడా ఉంది అంటే ఏ రీతి వాళ్ళకి నేను చెప్పలేకపోయినానే మందలించలేకపోయినని అని ఒక బాధ ఒక వైపు ఆ రీతిగా ఉన్నప్పుడు ఏ రీతిగా ప్రవ్వా అని నేను కొంచెం ఆలోచిస్తూ ఉన్నా ఎట్లా ప్రవ్వ దీని నుంచి విజయం పొందాలా అని నాలో నేను మాట్లాడుకుంటూ ఉన్నా దేవుతో మాట్లాడుతూ ఉన్నా ఎవరు లేరు నా పక్కన నేను మాట్లాడుతున్నప్పుడు ఒక పక్కేమో భయంకరమైన దుఃఖం వస్తుంది అది కంట్రోల్ అవతలేదు కానీ కంట్రోల్ చేసుకుంటున్నా సరే అని చెప్పి ఇంకా ఎందుకో వాకింగ్ బైబుల్ ఓపెన్ చేసి యోనా గ్రంథం చదవాలని ప్రేరేపణ యోనా గ్రంథం చదువుతున్నా చదువుతున్నసరికి ఆ మొదటి అధ్యాయం నుంచి నాలుగు అధ్యాలు నాలుగు అధ్యాయాలు ఉంటాయి అక్కడ మొదటి అధ్యాయం ఏముంది దేవుడు లేచి నినివే పట్టానికి పొమ్మంటే యోన ఏం చేసి తర్శించుకుపోతున్నాడు అంటే దేవుని మాట పక్క నుంచి అవిధేత చూపించింది పని చేయలే కాబట్టి ఎందుకు చేయలేదే ఏందనేది దానికి సంబంధించిన వాక్యాలు కూడా ఉన్నాయి కాబట్టి తర్వాత చివరికి వచ్చే వారికి ఏమేం జరిగిందంటే యోనాకి ఇష్టం లేదు తన రక్త సంబంధికుల మీదనే ఉంది యోన ఒక తన కుటుంబీకుల మీదే ఉంది యోన మనసు కాబట్టి ఎందుకంటే భవిష్యత్తులో ఇస్రాయల్ ప్రజల మీదకి నినిమే పట్టణలు వచ్చి వాళ్ళు పగస్తులు కాబట్టి వాళ్ళని వాళ్ళ మీద యుద్ధపడి యుద్ధం చేస్తారని చెప్పి యోన నశించిపోవాలని చెప్పి యోన ఒక తలం పొంది ఒక ప్రవక్త అయితే ఆయనకి ఇష్టం లేదు సువార్త చెప్పని కానీ సరే అహిష్టంతోనే పోయిండు మళ్ళీ శ్రమలపాలయ్యిండు తర్వాత పోయి సువార్త చెప్పిండు తర్వాత వాళ్ళంతా గోనె పట్ల కట్టుకుని రక్షణ పొందిడు అయితే అక్కడ నాకు దేవుడు ఏం లాస్ట్ మినిట్ లో ఆయన వాకింగ్ చెప్పిన తర్వాత వచ్చిన తర్వాత ఆయన మళ్ళా ఒక కొండ మీద కూర్చొని యోన ఏం చేసిందంటే నినుమే పట్ట మీదకి శాపం ఎట్లా వస్తుందో ఆయన ఉగ్రత ఎట్లా వస్తుందని చెప్పి ఆయన చూస్తూ ఉన్నాడు వాళ్ళు ఎప్పుడైతే ఈయన వాక్యం చెప్పిండి ఎప్పుడైతే వాళ్ళు ఈయన వాక్యం విన్నారో అప్పుడే వాళ్ళు విధేయత చూపించి గోనే పట్ల పడుకున్న ఉపాసం ఉండి పశ్చాత్తపడి దేవుడిని అడిగితే దేవుడు వాళ్ళని క్షమించిండు ఆ ఉగ్రత నుంచి దేవుడు తప్పించిండు వాళ్ళని వాక్యం వలన ప్రకటించడం వలన అయితే ఆయన ఇంకా చూస్తా ఉంటే ఆ ఎండ భయంకరమైన ఎండ తగులుతుంది ఆయనకి ఆ కొండ మీద కూర్చొని ఎండ తొలుతుంది తర్వాత స్వర చెట్టును మలిపించటము తర్వాత అది ఎండ మంచి ఉన్నదాన్ని నీడల్లాగా ఉండడం కొంచెం బాగా సేద తీర్చుకొని ఆయన చూస్తాం తర్వాత దేవుడు ఏం చేసిండో ఆ స్వర ఒక పురుగును ఆజ్ఞాపిస్తే ఆ పురుగు పోయి తొలిస్తే ఆ స్వర మొత్తం ఎండిపోతుంది ఎండిపోయిన తర్వాత ఆ ఎండ దెబ్బకు పడిపో సమస్యలు పోయి పడిపోతాడు ఆయన ఈ నేను చనిపోవటమే మేలు అన్నట్టుగా ఆయన అట్లా అక్కడ అయితే చివరు వచ్చిన చివరు వచ్చినాక వచ్చే ఏం చెప్తున్నంటే ఈవన నువ్వు పెంచకుండానే నువ్వు వేయకుండానే ఒక దినలో మలిచి ఒక దినలో నిండిపోయిన ఈ స్వరస్టి గురించి నువ్వు ఎంతగా బాధపడుతున్నవే పూడి ఏయడంలో ప్రజలు నూట మంది నూట ఇరవై మందికి ఎక్కువై ఉన్న మహాపురమైన ఆ నినివే పట్టణ వస్తువుల గురించి నేను ఆలోచించొద్దా నేను విచారపడొద్దా యోనా అని దేవుడు అక్కడ మాట్లాడుతూ ఆ చివరి వచనాలకు వచ్చేసరికి ఎప్పుడైతే నేను ఆ వచనం ధ్యానించినాను ఇక అక్కడి నుంచి నాకు భయంకరమైన నేను ఎప్పుడు చెప్పలేదు నా లైఫ్ లో అంతగా ఎప్పుడు నేను ఏడవలే అంతగా దుఃఖం వచ్చింది నాకు ఎందుకు దుఃఖం వచ్చిందో నాకు తెలియదు కానీ తర్వాత ఎమిటి డోర్ బంద్ చేసి నా రూమ్ వెనక రూమ్ లోకి వెళ్ళిపోయి తలు పేసుకున్నా తలుపేసుకొని మోకాల మీద ఉన్నప్పుడు అప్పుడు ఆ వాక్యంధ్ర దేవుడు నాతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతుండంటే చూడు నీ రక్త సంబంధాల గురించి నువ్వంతగా వేదన పడుతున్నావు కదా నీ నీ కుటుంబం గురించి లేక నీ పిల్లల గురించి లేకుంటే నీ సొంత వాటిని గురించి ఎంతగా వేదన పడి నువ్వు ఒక తండ్రి కదా ఒక తండ్రి అయితే నీ కుటుంబము నీ పిల్లలు లేక నీ కుటుంబం తప్పిపోతే నువ్వు అంతగా విలవిల్లాడిపోతూ బాధపడుతూ దుఃఖాకాంతులుగా ఉన్నావు కదా ఈ లోకం మీద మొత్తం అందరూ నా బిడ్డలే కదా నా కుమారులే కదా వాళ్ళందరినీ నీ కైననా కదా వాళ్ళందరికీ నేను తండ్రిని కదా మరి నా హృదయము నా బిడ్డల పట్ల ఈ లోకలు ఎంతమంది నశించిపోతున్నారు తెలియకుండా ఎంతోమంది నా బిడ్డలు నశించిపోతారు అందరి కోసం నా ప్రాణం పెట్టినా వాళ్ళందరూ ఎవరు మమ్మల్ని విడిపిస్తారని ఎంత వేదంతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి నా హృదయం ఎంత బాధపడాలని ఆ వాక్యంధ్ర దేవుడు మాట్లాడుతూ ఉనేసరికి ఇంకా భయంకరమైన దుఃఖం వచ్చిందంటే దేవుని హృదయము ఎట్లా ఉంది అనేది నేను అర్థం చేసుకున్నా చూడండి ఒక పిల్లల పట్ల మనము చిన్న ఏదైనా బాధిస్తే మనం వెలువెళ్ళడిపోతే వాళ్ళకి ఏదో అయిపోతాయని తపన పడతాం కదా అంటే నీ హృదయం నువ్వు తండ్రి ఉన్నావు కాబట్టి తండ్రి కుమారుడు పట్ల ఎట్లా ప్రేమ చూపించాలని నువ్వు అంతగా వేదన పడుతున్నావు కదా ఈ సృష్టిలో మొత్తం మీద నా బిడ్డలంతా నశించిపోతుంటే నాకెంత వేదన ఉండాలా నా నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు నేను ఎవరికి చెప్పాలా ఎప్పుడైతే ఆయన ఆ మాట ద్వారా ఆ వాక్యంద్రం నాతో మాట్లాడిండో అప్పుడు భయంకరమైన దుఃఖం నాకు వచ్చింది ప్రవ్వా నన్ను క్షమించి ప్రవ్వ అని ఆయన దగ్గర పాదాలు దగ్గర భయంకరంగా ఏడ్చిన ప్రవ నన్ను క్షమించి ప్రవ్వ అయినా నీ హృదయాన్ని నీ ప్రేమ నేను అర్థం చేసుకోలేకపోయిన అంటే నీ హృదయం ఎంతగా వేదంతో ఉంది ఈ లోకం పట్ల కానీ మేమేమో మా కుటుంబాలు మా పిల్లల గురించి మా ఉద్యోగాల గురించి మా మా సంబంధించిన వాటి అన్నిటి గురించి మేము వాటి నుంచే మేము ప్రయాసపడుతున్నాం కానీ ఈ లోకంలో ఎంతో మంది నశించిపోతున్నారు వాళ్ళందరి కోసం ఎవరు ప్రయాసపడాలా ఎవరు చూస్తారని చెప్పి మీరు ఎంతగా వేదన పడుతున్నారు మీ హృదయం ఎంతగా నొచ్చుకుంది ప్రవ్వ ఆ రోజు ఎంతగానో నాకు దేవుడికి అనుగు కలిగించి చూడండి ఆయన ఆయన ప్రేమ ఎంత గొప్పది ఈ లోకంలో ప్రతి ఒక్కరి పట్ల ఆయన ప్రేమ ఏ రీతి ఆ ప్రేమను అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నరా అని మాట్లాడుతున్నాడు నేను అర్థం చేసుకోలేకపోయినా ప్రభ నన్ను క్షమించిన అంటే వాల పట్ల దే ప్రతి ఒక్కరి పట్ల దేవుని ప్రణాళిక ఎట్లా ఉంది సువార్త చెప్పకపోతే దేవుని సువార్త చెప్పకపోతే ఆ నిమి పట్టానికి పోకపోతే వాళ్ళ పరిస్థితి ఏమైతుండే నరకానికి పోతుండే వాళ్ళు కానీ దేవునికి ఇష్టం లేదు అంటే ప్రతి ఒక్కరు పట్ల సువార్థ పోవాలనేది దేవుని ప్రణాళిక ఎందుకంటే వాళ్ళందరూ ఆయన బిడ్డలే కాబట్టి క్రైస్తవులే కదా అందరూ ఆయన బిడ్డలే నానా విధమైన తంతాలు కల్పించుకున్నారు కాబట్టి తప్పిపోయినారు కాబట్టి వాళ్ళు ఆయన బిడ్డలు కాకపోతారా నువ్వు నా తల్లి కాదు అని చెప్పినంత మాత్రాన ఆయన తన్ని కాకపోతారా ఆయన బిడ్డలు కాకపోతారా చూడండి కాబట్టి ఏసు మన పట్ల ఎలాంటి ప్రేమ కలిగినడు ఏ రీతిగా ఆయన గ్యస్తమైన తోటలో కూడా ప్రార్థించేటప్పుడు తండ్రిని అడ్డుగిండు తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యరించి తొలగించనుడు ఆయనను నా ఇష్ట కాదు తండ్రి నీ చిత్త ప్రకారమే సిద్ధించి అంటే చూడండి ఆయన గ్యస్తమైన తోటలో ప్రార్థించేటప్పుడు ఎంత వేదన కలిగి ప్రార్థించింది ఆయన ఆయనతో పాటు నా శిష్యులు ముగ్గురు యోహాను పేతురు యాకోబు ముగ్గురును అక్కడ ఉండి మీరు ఇక్కడే ఉండి ప్రార్థించండి అని చెప్పి అంత దూరాన్ని పోయి ప్రార్థిస్తూ ఉంటారు కానీ ఆయన శ్రమలో చివరి దశలో కూడా ఆయనతో పాటు ప్రార్థనలు ఏకీ ఆయన ఒంటరిగా అయిపోయి కూర్చొని తండ్రిని వేడుకుంటా ఉన్నాడు ఆ శ్రమలో లోకపాపం అంతా ఆయన మీద పడబోతుంది అమవంతంగా కానీ ఆయన దాన్ని భరించలేకపోతున్నాడు అయినా కానీ ఈ పాత్ర తాగాల్సిందే ఈ పాత్రలో తాగితే కానీ ఇది నా అర్జించి తొలగిపోదు లోకపాపమును మొత్తము అది అది క్షమించబడాలంటే అది తుడిచివేయబడాలంటే ఖచ్చితంగా నేను మరణించక తప్పదు ఆ శిలువేయక తప్పదు అని ఆ దశలో కూడా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెని ఆర్థించి తొలగించమన్నాడు అంటే ఎందుకు ఆ మాట చెప్తున్నంటే ఒక దశలో మనం కూడా ఆ శ్రమను భరించలేకపో ప్రభా ఇది నా వల్ల కాదు ప్రభా అని అంటాం కదా అయినా కానీ తండ్రి నా వల్ల కాదు అయినా కానీ నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించుగాకన్నాడు కాబట్టి అక్కడ ఒక దేవుడు ఒక విషయం మనకు ఏమను మనకు నేర్పిస్తుందంటే ఏ దశలో ఉన్నా కానీ ఆయన చిత్తమే మన జీవితంలో నెరవేరాలా నువ్వు ఎన్ని కష్టాల్లో ఎన్ని సమస్యలు ఎన్ని సోదలు ఉన్నా నీ జీవితము తల్ల కిందులైపోయినా నువ్వు వెనక ముందు నొయ్యిలాగున్నా ముందు సముద్రం వెనక శత్రు సైన్యం ఉన్నా నువ్వు మధ్యలో ఉన్నా ఏమున్నా సరే నీ చుట్టుపక్కల పరిస్థితుల్లో నీ నీ చుట్టూ ఏ దశలో ఉన్నా కానీ ఏసు ప్రభు నీలో ఉన్నాడనే విషయం మనం మర్చిపోవద్దు ఎందుకంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళు పరిసరాలను చూడరు ప్రభుని చూస్తారనట్టు ప్రభుని చూసిన వాడు ఈ లోకంలో దేనికి కూడా భయపడడు నీకు ఎదురే పతి సమస్యలుగా అలాంటి బలమైన విశ్వాసము కలిగి మనము నడుచుకోవాలని అవన్నీ విషయాలు ప్రభు మనకు నేర్పిస్తుంది ఎట్లా ప్రార్థించాలా ఆయన వ్యస్తమైన తోటలో ప్రార్థించేటప్పుడు ఏ రీతిగా ప్రార్థించాలనే విషయం మనం తెలుసు అయితే ఆ పతి ప్రార్థనలో కూడా ఆయన ఏ రీతిగా ఉన్నాడు అనే విషయం జ్ఞాపకం చేసుకున్నప్పుడు లోకాసువార్తలో మనం చూస్తే ఒక దూత వచ్చి ఆయన బలపరిచినట్టు మనం చూస్తాం కాబట్టి ప్రతి దశలో ఆ టైంలో ఆయన బలహీనంగా ఉన్నాడు కాబట్టి ఆయనకు బలం అవసరం కాబట్టి నువ్వు ఎలాంటి బలహీనతలను ఉన్నా కానీ నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చే దశలో దేవుడు నేను బలపరుస్తూ ఉంటాడు ఒక దూత వచ్చి ఆయన బలపరిచిండు అంటే దేవుడు ఆయన దేవుడు కదా ఆయన కదా బలపరచాలా మరి దూత వచ్చి ఆయన ఎందుకు బలపరిచిండు నుంచి దూత దిగి ఎందుకు ఏసు ప్రాబ్లం వచ్చి బలపరిచిందంటే అంటే ఆయన ఆయన ఎట్టున్నాడు అక్కడ ఒక కుమారులాగా ఉన్నాడు నీలాగా నా లాగా ఉన్నాడు అక్కడ దేవుని కుమారులు తన్ని చిత్తం నెరవేర్చే వారి లాగా ఉన్నాడు అక్కడ కాబట్టి ఎందుకు ఆ దూత చైనా బలపరచాలంటే నువ్వు ఎన్ని శ్రమలు ఉండ పోయినా కానీ ఆయన నిమిత్తం ఆయనకు సంబంధించిన శ్రమలు ఈ లోక శ్రమలు కాదు నీ సొంత శ్రమలు కాదు ప్రభుకులు కనిపించే శ్రమంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చే దశలో నువ్వు వెళ్ళే శ్రమంలో నీవు అడుగడుగు నీకు ఎదిరే కూడా దేవుని దూతలు నీకు సహాయపడతా ఉంటారు నీకు సాయం చేస్తా ఉంటారు అన్నట్టు అక్కడ ఏ ప్రభుని అక్కడ బలపరిచినట్టు మనం చూస్తాం అక్కడ కాబట్టి అక్కడ ఒక విషయం ఏంటంటే మనం అడుగుడుగుల ఆయన మనం బలపడాలి చూడండి ఎందుకంటే ఈ విషయం మనం ఎందుకు అర్థం చేసుకోనప్పుడు ఆయన పోలి నడుచుకోవటం ఆయన ఎట్లా ప్రార్థించిండో ప్రతి దశలో అపోస్ట్ పౌలు వాటి ఆయన కంపేర్ చేసిండు అన్నిటిని మనం ఆయన పరిశీలించిండు అందుకు ఆయన అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు అందుకు మన ప్రభువు ఎట్లా జీవించిండో అట్లా మనం జీవించాలా అనే విషయము మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ లోపంలో మన రెండు విషయాలు మనం అర్థం చేసుకుంటాం ఒకటి ఏంటంటే ఈ లోకంలో చాలా మంది ఆ నేను చూసిన ఒక దగ్గర ఒక సాక్ష్యం ఏంటంటే ఒక ఒక విషయం ఏంటంటే వాళ్ళు ఎస్ ప్రభు నమ్ముకున్నారు రక్షణ పొందిండ్రు బాప్సం పొందినారు ఒక దగ్గర పనికి వెళ్ళిండు వాళ్ళు పనికి వెళ్తే అక్కడ క్రిస్టియన్స్ అంటే చాలా చులకనంగా చూస్తున్నారు అన్నట్టు పెద్ద అగ్ర కులం అక్కడ పని పోయిన అక్కడ ఏం చెప్పాలా మేము ఆ కులాన్ని తగ్గట్టు పెద్ద కులం అని చెప్పాలా ఎస్సీ అని చెప్తే క్రిస్టియన్ చెప్తే వాళ్ళు అక్కడ పని చేయనియరు వాళ్ళు ఏం చేసిండ్రు అక్కడ ఖచ్చితంగా పని చేయాలంటే పని దొరకాలంటే వాళ్ళు ఏం చేయాలా అబద్ధం చెప్పాలి అక్కడ ఏం చెప్పాలా మేము ఏదో వాళ్ళం అని చెప్పాలి ఎక్స్ట్ ఏదో చెప్పాలా అక్కడ చెప్తే వాళ్ళు ఒప్పుకోరు అన్నట్టు డిస్టెన్స్ అని చెప్తే కానీ వాళ్ళు ఏం చేసిండ్రు అబద్ధం వాడి వాళ్ళు ఏం చేసిండ్రు మేము వాళ్ళం కాదని చెప్పేసి అబద్ధం వాడిండ్రు చూడండి అంటే అక్కడ నువ్వు ఏమి శ్రమం అనిపిస్తున్నావు అక్కడ నీతి నిమిత్తము హింసింపబడ్డ వారు ధనిలో పర్లోకి రాజ్యం వాడదన్నారు నువ్వు నీతిగా న్యాయంగా నువ్వు జీవిస్తే ఏస్ ప్రభు నువ్వు ఆ పని కాకపోతే దేవుడు ఇంకో పని దేవునికి ఇస్తాడు కానీ వాళ్ళు ఏం చేసినారు రక్షణ అమ్ముకున్నారు వాళ్ళు అంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే మనము నేను నీతిగా జీవించాలంటే దేవుని భయం నీకు అవసరం ఉదయాన్నే చూడండి నువ్వు నీతిగా జీవించాలంటే నువ్వు నీతిగా జీవించాలంటే ప్రభుని పోలి నువ్వు నడుచుకోవటం ఒక విషయం ఏంటంటే చాలా మంది ఏం చెప్తారంటే నువ్వు ఏసు ప్రభు నమ్ముకుంటే నువ్వు ప్రభు నమ్ముకుంటే నీకు ఎలాంటి శ్రమలు రావు నువ్వు శ్రమలు పడుతున్నావు అంటే నువ్వేదా పాపం చేసినావు నువ్వు ఏదైనా నువ్వు దేవునికి విదే అవిదేత చూపించామని చెప్తారు కరెక్ట్ అది ఎందుకంటే ఒక దశలో ఎట్లుంటుందంటే నువ్వు దేవునికి అవిజ్ఞత చూపిస్తే నువ్వు దేవునికి అవిజ్ఞత చూపిస్తే నీ ఖచ్చితంగా నువ్వు శ్రమల అది ఎవరన్నా కావు ఎవరన్నా ఎప్పుడైతే నువ్వు విధేత కలిగి దేవుని దృష్టిలో నీతిగా న్యాయంగా నువ్వు దేవుని భయంతో నడుచుకుంటవో దేవుడు నిన్ను పరీక్షిస్తాను కూడా నీవు శ్రమల గుండ పంపిస్తాడు అదొకటి అది రెండే తెలుపు క్రైస్తవులకి మూడోది ఏంటో తెలుసా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నువ్వు నీతిగా జీవించాలని ప్రయాసపడుతూ ఆయన భయం కలిగి నువ్వు ఆ శ్రమలు అనుభవిస్తేనే ఆయనలో ఆయన తప్పిపోకుండా తొలగిపోకుండా ప్రభు భయం బలి బట్టి మనము ఎలాంటి పాపంలో పడకుండా శ్రమ అనుభవిస్తున్నా కానీ ప్రభులు నడుచుకుంటూ చూసినవా అది ఇంకొక విధానంగా అర్థం చేసుకోవాల క్రైస్తవులు కానీ మూడో విషయం కూడా ఏంటంటే నువ్వు ఆయనను ఆయన ఆయనను నమ్ముకున్నప్పుడు ఆయన నిమిత్తం శ్రమ పొందటం రెండు విధాలుగా ఆయన నామం నిమిత్తం అంటే ఆయన నామం అవమానం పచ్చబడద్దు నా ద్వారా ఆయన నామం అవమాన పరచబడద్దు కాబట్టి దాని కొరకు నేను శ్రమల పాలైనా పర్లేదు కానీ ఆయన నీతిని మీరు అనుసరించడం మానొద్దు ఆయన నీతి కొరకు ఆకలి గప్పులు కలిగి శ్రమలు వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి ఇవన్నీ అనుభవాలు అన్నట్టు ఇవన్నీ బైబుల్ వాతంలో ప్రతి క్రైస్తవులు అనిపించిన వాళ్ళు పాత నిబంధనలు కానీ పప్పులు కానీ కృత నిబంధన క్రైస్తవులు కానీ సరే ఆ అంతే కదా ఆయన నిమిత్తం ఒక దశలో యేష్ ప్రభు ఇన్స్పెక్టేషన్ వాళ్ళు ఎందుకు వచ్చిన బాధని ఒక దశలో ఏం చేసినారు ప్రభుని తెలుసుకున్న తర్వాత ఆయన నిమిత్తం ఏం చేసిండ్రు శ్రమలకైనా అనుభవించినారు వాళ్ళు ఏ తప్పు చేయలే అయినా శ్రమలు అనిపించినారు ఎందుకు ఆయన ఆయన నీతిని అనుసరించడం మారలేదు కాబట్టి ఆ నీతి కొరకు వాళ్ళు హింసించబడ్డారు ఆ భయం కలిగి వాళ్ళు తట్టుకోకుండా శ్రమలున్నా కానీ ప్రభు కొరకు నిలబడి విశ్వాసాన్ని కాపాడుకొని ముందుకు వెళ్తున్నారు అవమానాలు పొందిను ఏ రీతికైనా సరే నిలబడగలుగు అది కూడా ఒక గొప్ప తనితే కదా లేకపోతే నువ్వు అలాంటి గొప్ప శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తే ప్రభుత్వ చేస్తే నీ విశ్వాసం పోతుంది విశ్వాసం పోతే అలాంటి క్రైస్తులు కూడా ఉన్నారు చాలా మంది కొంచెం శ్రమ రాగానే కొద్దిగా కష్టాలు రాగానే దేవుడు మాకు ఏం చేసినని చెప్పి విడిచిపెట్టే క్రైస్తులు కూడా చాలా మంది ఉన్నారు కానీ ఇవన్నీ ఎందుకు మనకు ప్రభు జ్ఞాపం చేస్తుందంటే మనం ఆయనను పోలి నడుచుకోవటం మనం ఆయన పోలి నడుచుకోవటం ఎట్లా నడుచుకోవాలంటే చూడండి మొదటి వ్యూహం రాసిన పత్రికలో యోహాన్ భక్తులు ఒక మాట జ్ఞాపకం చేస్తారు చిన్నపిల్ల ద్వారా మొదటి వ్యూహాన్ని మొదటి యోహం రాసిన పత్రిక మొదటి యోహం రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో చిన్న పిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోను సత్యంతోనూ ప్రేమితము కాబట్టి ఈ వాక్యంలో మనకి ఏమర్థం వేస్తుంది చిన్నపిల్లలారా అన్నప్పుడు దేవుడు మనం చిన్నపిల్లలతో పోలుస్తున్నాడు మాటతోనూ నాలుకతోనూ కాక మాట చెప్తే కాదు చాలా మంది మాటలు చెప్తా ఉంటారు కదా మాటలు చెప్తారు కానీ ఏమున్నదన్నట్టు ఒట్టి మాట పరింతం అన్నట్టు తర్వాత నాలుగుతోను కాక నాలుగుతోను కూడా మాట్లాడుతూ ఉంటారు మాట ఏందో నాలుగు ఏంది మాట అంటే మాట చెప్తారు కానీ నాలుగుతోనే మాట్లాడతారు కదా కాక క్రియతోనే సత్యంతో ప్రేమించమన్నాడు అది క్రియల రూపం కూడా కనిపించాలా చెప్తే కాదు నోట్లో మాట ఉందని చెప్పేసేది కాదు మాటిచ్చేది కాదు తర్వాత నాలుగుతో చెప్పేది కాదు నాలుగు ఏదో చెప్పేది కాదు క్రియతోనే సత్యంతో ప్రేమించాలా ఇది క్రైస్తవుల్లో చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది మాటలు చెప్తారు అని చెప్తారు కానీ క్రియల్లో ఏం అన్నట్టు కాబట్టి మనం ఎట్లా ప్రేమించాలి దేవుణ్ణి మాటతోను నాలుగతోనూ కాకుండా క్రియతో సత్యంతో ప్రేమించాలా క్రియలో సత్యము ఎట్లా వస్తుందంటే నీ క్రియలతో సత్యంలో నీ క్రియల్లో సత్యం కనిపించాలా ఆ సత్యము అది ప్రేమకు దారి తీవాలా సత్యంలో ఉన్నా కాబట్టి ఎందుకు ఈ మాట ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంటే ఏశప్రభు చెప్పిన ప్రతి మాట ఆయన క్రియల్లోనూ సత్యంతోనే ప్రేమించింది మనుషుల్ని మాటలు చెప్పి అది క్రియల రూపంగా కనిపించి మనుషులు ప్రేమించింది ఆయన ఈ రోజు మనం కూడా క్రీస్తుని పోలి నడుచుకున్న వాళ్ళం అయితే మన మాటలతో కాకుండా నాలుగుతో కాకుండా క్రియలతోనే సత్యంతో మనుషులను ప్రేమించాలా సత్యంతో అంటే నీలో నిష్కపటమైన మంచి మనసాక్షి కలిగి నువ్వు దేవుణ్ణి ప్రేమించాలా ఎట్లా ప్రేమిస్తున్నావో మనుషులు ప్రేమించగలవు నువ్వు దేవుణ్ణే ఆ రీతిగా ప్రేమించకపోతే మనుషులు కూడా ప్రేమించలేవు కాబట్టి ఇవన్నీ మనకు అడుగడుగున ఉంటాయి సేవకుల్లో మనం ఎక్కడైనా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కనిపిస్తూ ఉంటాయి ఒక దశలో మనలో కూడా బలహీతలు ఒక దశలో మనలో కూడా అవన్నీ కనిపిస్తూ ఉంటాయి చెప్పే నాలుగులో కూడా కానీ వాక్యం ఏం చెప్తుంది ఆయన ఎట్ట నడుచుకుంటున్నాడు అట్లా మనం నడుచుకోవాలని చెప్తున్నక్కడ అట్ట నడుచుకోపోతే ఆయన కొరకు మనం సాక్ష్యం ఇవ్వలేం అనే విషయం చెప్తున్న అక్కడ అయితే పౌలు ఒక విషయం చెప్తున్న అక్కడ గలతులకు రాసిన పత్రిక రెండో అర్థం ఇరవై వచ్చినంలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను కాబట్టి ఆయన ఏసు పాటు సిలువేయబడ్డాడు ఆయన ఏసు ప్రభుత్వ పాటు సిలువైబడ్డాడు పౌలు ఎప్పుడు సిలువైబడ్డాడు ఏసు ప్రభుత్వ పాటు ఇప్పుడు ఈ వాక్యం ఎప్పుడు విన్న వాక్యం ఇది నువ్వు ఎప్పుడన్నా ఏసు పాటు సిలువై పడ్డా నేను సిలువై వేయబడ్డానంటే ఆయన ఎందుకు సులువైబడ్డాడు లోక పాపముల కొరక సులువేయబడ్డాడు సిలువులో గాయాలు పొందిండు ఈ లోకంలో మనము ఆయనతో పాటు సిలువై పడ్డమా ఆయన పొందిన గాయాలు మనం పొందినమా ఆయన పొందిన శ్రమలు మనం పొందినమా మన కుటుంబంలోని శ్రమల్లోనే పొంద పొందలేని స్థితిలో వాటితోనే మనం కొట్టిమిట్లాడుతుమే ఆయన కొరకు మనం ఎప్పుడు శ్రమలు అనిపించగలం క్రీస్తులు పోలు నడుచుకోవడం అంటే అంత ఈజీ కాదని వాక్యం చెప్తుంది కానీ నమ్ముటం నీవలైతే నమ్మవారికి సమస్య సాధ్యం నేను ఈ రీతిగా జీవించగలనని మనం తీర్మానించుకొని ముందుకెళ్తే ఆ రీతి మనం జీవించగలం ఆ రీతికి చెప్తేనే మాటతో కాదు నాకుతో కాదు సత్యంతో క్రియలతో మాది కనిపించాలి మనలో ఆ రీతికి మనం ఆ స్థితికి మనం ఎదగాలని దేవుని వాక్యం సెలవుస్తుంది అందుకొరకు దేవుడు మన సిద్ధపరుస్తున్నాడు ఎందుకంటే ఆయన సెలవు మరణం మనం ఆయన ఆయన సెలవు మరణం మనం రుచి జరగకపోతే ఆయన శ్రమలలో మనం పాలు పొందకపోతే ఈ లోకంలో ఆయన గురించి సాక్ష్యం ఇవ్వలేదు ఎందుకంటే ఈ ఏశ్ ఈ లోకంలో ఎట్లా సెలువేసి చంపిందో నిన్ను నన్ను అట్లా శ్రమల పాలు చేస్తారు కాబట్టి ఆయన సెలవు మరణంలో మన కొంత భాగమై నన్ను పొందగ పొందగలవు అని వాక్యం చెప్తుంది అక్కడ అందుకు అవన్నీ అనుభవంగా చూసి పౌలు చెప్తున్నాడు అక్కడ అవన్నీ ఆయన ఎన్నోసార్లు ఆయన గాయపరిచిండు ఆయన ఎన్నోసారి కొరాలతో కొట్టింది భయంకరంగా హింసించండు చనిపోయిన నుంచి పట్టణం వెళ్ళి ఈడ్ కొట్టి అయినా కానీ ఆ మరుసటి రోజు ఆయన లేచిపోయి సువార్త చెప్పిండు అక్కడ ఎంతగాని హింసింపబడ్డరు అయినా కానీ ఆయన నిమిత్తమే కదా ఆయన అంతగా శ్రమ చూడండి ఎందుకు దేవునంటే భయము భక్తి ఉంది కాబట్టి ఆ శ్రమలు వచ్చినప్పుడు నాకు ఎందుకు ఈ బాధల కష్టాలు వస్తున్నాయి నాకు ఎందుకు అవసరం అని చెప్పి వేసుకొని విడిచిపెడితే అయిపోతుంది కదా ఎందుకు కొంతమంది విడిచిపెట్టారు ప్రభుని ఈ శ్రమ మేము పొందినా పర్లేదు కానీ ఏదో ఒక రోజు దేవుడు మాకు విమోచిస్తాడు కాబట్టి ఆయన నిమిత్తమైన భయం కలిగి ఆయన నీతిని అనుసరించిన వాళ్ళు ఎప్పుడు కూడా శ్రమలుగుండనే పోతా ఉంటారు కానీ క్రైస్తవులు ఏం చేస్తారు ఏం చేస్తారు క్రైస్తవులు అంటే రాళ్ళు వేస్తూ ఉంటారు ఏబు శ్రమలు అనిపిస్తూ ఉంటే ముగ్గురు స్నేహితులు వచ్చి ఏబు మీద ఏం చేస్తున్నారు నువ్వు ఏ పాపం చేసినవో నువ్వు ఏం చేసినవో అదని చెప్పి ఏబుకి నీతులు చెప్తూ ఉంటున్నట్టు అలాంటి క్రైస్తవులు కూడా ఉంటారు కనిపిస్తూ ఉంటారు మనకి వాడి శ్రమలో పడుతుంటే వాడిని ఎట్లా ఓదార్చాలా ఏ రీతిగా ఉండాల్సింది అనేది బోనించి ఏం చేస్తున్నారు అక్కడ యోబు మీద నేరాలు ముప్తారా అందుకు దేవుని కోపం వచ్చింది యోగ మీదకి యోగు స్నేహితుల మీదకి వచ్చింది ఆయన కోపం నా స్నేహితు సేవకుడు యోగును మీరు పరమర్శించాల్సింది పోయి మీరు ఆయన మీద నీకు ఎందుకు నువ్వు ఏం చేసినవేమని చెప్పి నువ్వు నేరాలు అలాంటి సేవకులు కూడా ఉంటారు అట్టు కాబట్టి క్రీస్తును పులు నడుచుకోవటం అంటే అది కాదు ఏశప్రవ్ దగ్గరికి ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని పట్టుకొచ్చిండ్రు ఆయన సమాజం అందులో బోధిస్తూ ఆయన తీసుకొచ్చిండ్రు కానీ ఆ వ్యక్తిని ఎక్స్పెక్ట్ చేసిండ్రు ఈమెంట్ మట్టుకొచ్చిండ్రు వచ్చి బోధ కూడా మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా వ్యభిచారం చేసిన శ్రీని రాళ్ళతో కూడా సంపాదన ధర్మశాస్త్రం కదా ఇప్పుడు నువ్వేం చెప్తావు ఈ గురించి అని ఆమెను మధ్యలో నిలబెట్టి ఏశపంతో మాట్లాడుతున్నారు అక్కడ శాస్త్రున్నారు పరిశీలి చాలా మంది ఉన్నారు సమూహం కానీ ఏశప్రభ ఏం చేసిండు మీలో ఎవరు పాపం చేయలేదో మొట్టమొదట వాళ్ళు రాయేయమని చెప్పన్నారు కానీ ఒక్కడు కూడా రాయేయలే అక్కడ ఎందుకంటే వాళ్ళ పాపం ఉంది కాబట్టి ఎందుకంటే రాయటం సునాయసం కానీ నీ అంతరాత్మ గద్దిస్తూ ఉంటుంది అన్నట్టు కానీ ఒక్కరు కూడా వేయలే అక్కడ ఎందుకంటే మోస ధర్మశాస్త్రం అంటే అంతగా వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు భయము దేవుని వాక్యం అంటే భయం అన్నట్టు కానీ ఆ భయం లేదు మనుషులు నేరాన్ని మోపిన ఆ కానీ అతను బట్కు ఆమె ఒకదాని బట్టుకొచ్చి అన్నట్టు ఏసు ప్రభు ఏం చెప్తారు చూద్దామని నీకు కూడా అలాంటి పరీక్షిస్తాను ఏం చేస్తూ ఏసు ప్రభు ఏం చేసింది అక్కడ నేల మీద రాస్తా ఉన్నాడు అన్నట్టు ఎవరు పాపం చేయలేదు వాళ్ళు రాయేయమంటే ఒక్కరు కూడా రాయలే అందరూ వెళ్ళిపోతారు అక్కడి నుంచి కానీ ఏశప్రభు అక్కడే పైకిలో చూస్తే ఎవరు కనిపించారు ఆమె ఒక్కటే ఉంటుంది అమ్మ ఎవరు నేను శిక్షించలేదంటే లేదు ప్రభు అంటే నేను కూడా నేను శిక్షించిన ఇక మీదట పాపం చేయకుండా మంచిగా జీవించని ఏసు ప్రభు ఏం చేసినా మనం నుంచి ఆయన పరిశుద్ధుడు కదా కానీ ఆయన రాయ్యచ్చు కానీ ఆయన ఆ టైంలో ఆమెకి ఏం అవసరము ఓదార్పు ఆదరణ అవసరం ఆమె దుఃఖంలో పాపంలో ఉంది కానీ నువ్వు ఏం చేయాలక్కడ నీకు ఓదవార్పు కనిపించాలా ఆయన మాట ఆయన దీనత్వంతో ఆయన చెప్పిన మాట విని ఆమె హృదయము ఉప్పొంగిపోయి ఆమె చూడంగానే ఆయనకు ప్రేమ కలిగి అమ్మ నేను కూడా నిన్ను శిక్షించనమ్మా అనడా మాట అక్కడ ప్రభు అంటే శిక్షించే అధికారం ఉంది ఆయన అక్కడ కానీ ఆయన శిక్షించలే మాటతోనూ నాగితోనూ కాకుండా క్రియతో సత్యంతో ప్రేమించడం అంటే వాళ్ళు మాటతో నాగితోనూ ప్రభు మీదకి కానీ క్రియలు సత్యం లేదు ప్రేమ లేదు వాళ్ళలో ఈ లోకంలో క్రైస్తవుల్లో కూడా అదే ఉంది అలాంటి ప్రేమ ఆయన కోరుకోడు క్రీస్తుని పోలు నడుచుకోవటం అంటే ఆయన ఎట్లా పోలి ప్రతి దశలో ప్రతి దశలో ఆయన ఎట్లా నడుచుకున్నాడు ఎట్లా మాట్లాడిండు ఎట్లా మనుషులను ప్రేమించండు ఎట్లా వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి సంభాషించండు వాటన్నిటిని పౌలు స్టడీ చేసి ఆయన పోలి నడుచుకోలేనాడు అది క్రీస్తుని పోలు నడుచుకోవటం అంటే కానీ మనం కొన్ని విషయాల్లో మనం తప్పిపోతున్న కొన్ని విషయంలో మనం ఉన్నాం కానీ ప్రభు మనకు జ్ఞాపన చేస్తున్నాడు అన్ని విషయాల్లో మనము సంపూర్ణతలో మనం ఎదగాల క్రీస్తులో అన్ని విషయంలో ప్రేమగలి సత్యం చెప్పేటకు ఎల్లప్పుడూ మన సిద్ధంగా ఉండాలన్నట్టు ప్రభు విషయం జ్ఞాపనం చేస్తా ఉన్నాడు చూడండి కాబట్టి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను చూడండి నేను క్రీస్తుతో కూడా సిలువైబడి ఉన్నాను ఇక మీదట జీవించేవాడిని నేను కాను క్రీస్తేసే నా ఎందుకు జీవిస్తున్నాడు నాలో జీవిస్తున్నాడు జీవించేది నేను కాదు ఏసు ప్రభుతో పాటు నేను సిలువైబడినా ఏసు ప్రభు ఎట్లా సిలువైబడ్డాడో ఎందుకరకు సిలువైబడ్డాడో నేను కూడా అందుకరకు సిలువైబడ్డా నాలో ఎలాంటి శారీరకమైన కోరికలు ఎలాంటి విధానం లేదు ప్రభు ఎందుకు సిలువైబడ్డాడో నేను ఎందుకు సిలువైబడ్డా నా జీతం ఆ రీతిగా అర్పించబడింది ఇక జీవించేవాడిని నేను కాదు ఏసు నాలో జీవిస్తున్నాడు అని మనం ధైర్యంగా చెప్పగలమా యేసు ప్రభు ఉంటే ఉంటే ఎట్టుంటది ఏసుప్రభు నాలో ఉంటే అలాంటి పరిస్థితినికి ఎదిరినప్పుడు అలాంటి విధానానికి ఎదిరినప్పుడు నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు చూడండి నేను ఇప్పుడు శరీరం మంది జీవిస్తున్న జీవితము ఇప్పుడు నేను జీవించే జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తను అప్పగించుకుని దేవుని కుమారి అందులో విశ్వాసం వల్ల జీవిస్తున్నాను మన విశ్వాసం వల్లనే ఆయన కుమారుడుని యేసు ప్రభు మనం జీవించగలుగుతున్నాం కాబట్టి కుమారుడు వల్ల జీవించగలుగుతున్నాం కాబట్టి ఏసు కుమారుడుగా ఉన్నాడు ఈ లోకంలోకి వచ్చిండు ఆయనే దేవుడు కాబట్టి ఆయన కుమారుడిందలు విశ్వాసం మూలంగా జీవిస్తున్నంటే నువ్వు కూడా కుమారుడువే కదా నీ విశ్వాసము ప్రభు పట్ల ఎంత అమితంగా ఉందో మనుషులకు అది క్రియల రూపం చూపించినప్పుడు అందరూ ప్రభునింద విశ్వాసం పెడతారు అదే పౌలు చెప్తుంది అక్కడ నేను అది నమ్మునా కాబట్టి ఇప్పుడు నేను నమ్ముకున్న ఆ విశ్వాసాన్ని బట్టి ప్రభు నమ్ముకున్నాను కాబట్టి మీరు కూడా అంటే విశ్వాసం కలిగి ప్రభుని పోలు నడుచుకున్నాడు ఆయనను వెంబడిస్తే ఏం లాభం లేదు పౌలు దేవుని వెంబడిస్తున్నారు కాబట్టి ఆయనను మనం వెంబడించాలా ప్రభుని అని చెప్తుంది అక్కడ చూడండి అయితే గల మొదటి కొరిందిలో రాసిన పత్రిక నాలుగో అధ్యయం పదవి వచ్చడంలో అది ఎట్లా ఉంటుంది అనేది పౌల విషయం జ్ఞాపకం చేస్తుంది ఏసు యొక్క జీవము మా శరీరం మందు ప్రత్యక్షపరచబడుటకాయి ఏసు యొక్క మరణ అనుభవమును మా శరీరం మందు ఎల్లప్పుడూ వహించుకొని అంటే ప్రతి దశలో ఆయన సిరువు మరణము ఆయన వేదన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఎట్లా శ్రమ పొందిండో ఎంతగా ప్రయాసపడిండో ఆ వేదన వాళ్ళని పట్టుకుందంట ఆ అనుభవం మనకి కూడా అవసరం ఆ అనుభవం అంటే మనం ఈ లోకంలో దేవుని మీద కూడా చలించము దేనికి మనం అడిక్ట్ కావమన్నట్టు కాబట్టి అట్లా పోలి నడుచుకోవాలా అనేది ప్రభు మనకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చూడండి ఆ రీతిగా పత్తిదండలు వహించుకొని ఎల్లప్పుడు వహించుకు మేము పోవచ్చున్నామని చెప్పన్నాడు నన్ను బలపరిచే సమస్తం చేయడని చెప్పిన పౌలు కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు ఎపిసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనంలో క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉన్నటకు మన కొరకు తాను దేవునికి అర్పణంగాను బలిగాను అర్పించుకునేను చూడండి మనల్ని ప్రేమించి పరిమళ సువాసన అంటే ఆయన పరిమళ సువాసన అంటే మరణపు వాసన మనలకి పరిమళ సువాసన దేవుడు అనుగ్రహించిండు అట్లా అట్లా అది అంత ఈజీగా రాలేదు మనకి దేవునికి తను తాను బలిగాను అర్పణం గాను అంటే సంపూర్ణంగా ఆయన బలి పశువులాగా వధింపబడ్డాడు అర్పించబడ్డడు ఆయన మరణమే మనల్ని రక్షించింది కదా ఆయన మరణించకపోతే మనకు రక్షణ లేదు ఆ మరణము మన కొరకు అంతగా బలి అయిపోయింది ఆయన మీద అంతగా ఆయన అర్పించబడి అర్పణం మన కొరకు అలాగు నేనే మీరును ప్రేమ కలిగి నడుచుకుండి అంటే ఏ స్ప్రో ఎట్లా నడుచుకున్నాడో అట్లనే మనం కూడా నడుచుకోవాలంటాడు ఆయన ప్రేమ కలిగి నడుచుకున్నాడు అందరిని ప్రేమించిండు కానీ శిక్షిస్తాడు కూడా ఆయన ఆయన ప్రేమిస్తాడు శిక్షిస్తాడు కూడా ఎందుకంటే ప్రేమించేవాడు ఖచ్చితంగా శిక్షిస్తాడు ఎందుకంటే నేను ప్రేమిస్తాను కాబట్టి అందుకే ఒక దశలో దేవుడు మనతో కఠినంగా మాట్లాడుతూ ఉంటాడు వాక్యం చెప్పేటప్పుడు బ్రదర్స్ లో ఎందుకంటే మనం అంత కఠినంగా ఎందుకు చెప్తున్నాడంటే ప్రేమ ఉంది కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు నా గురించే మాట్లాడిండు నా కొరకే మాట్లాడండి చెప్పి కఠిన పరచడానికి వీలు నీ మేలు కొరకే కదా ఆయన తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు తండ్రి గద్దింపని కుమారుడెవడు ఆయన ఎందుకు గద్దిస్తున్నట్టు నువ్వు నశించిపోతాను కదా కాబట్టి మనం కూడా ఆ రీతిగానే అర్పించుకోవాలా మన జీవితాలని సంపూర్ణంగా బలిగా అర్పించబడాల ఆయన కొరకు చూడండి కొర మొదటి కోరింది నాలుగో అయితే క్రీస్తు వేస్తున్నందు సువార్థ ద్వారా మేము మిమ్మల్ని కంటిమి గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారే ఉండవాలని మిమ్మల్ని బతినాడుకొని అంటే సువార్త ద్వారా అనేకులు మనం ప్రసవించాలా ఏసు ప్రభు అనేక ఏసు ప్రభుని అనేక జీవితాలను మనం ప్రసవించాలా ప్రసవించాలా అని ఎంతమందిని ప్రభు చెందుకు నడిపించిన పౌలు చూడండి అందుకు ఆ విషయం ప్రభు మనకు జ్ఞాపకం చేసి అదే పదిహేడు వచనంలో ఇందు నిమిత్తము ప్రభు నందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడుకు తిమో తిని మీ ఎద్దకు పంపినాను అంటే ఎందుకు తన సేవకులు తన దేవుని బిడ్డలు సంఘాల ఎదుగు దేవుడు పంపిస్తారంటే ఈ విషయాలని చెప్పటానికి దేవుని సేవకులు దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే వాళ్ళకి చెప్పటానికి ఈ విషయాలన్నీ చెప్పటానికి కానీ వినేటో వినే దేవుడు వినే ఓపిక లేదు మనుషులకి వినే ఓపిక లేదు మనుషులకి అర్ధ గంట సేపు వాకింగ్ అంటే చాలా కష్టం ఈరోజు ఒక పెళ్లిలో అటెండ్ అయితే ఆ పెళ్లిలో వాకింగ్ చెప్తా ఉంటే ఇరవై నిమిషాలు చెప్పు బ్రదర్ అని చెప్పండి ఫస్ట్ టైం నా లైఫ్ లో పెళ్లి స్టేజ్ మీద చాలా మంది జనాలు ఉన్నారు సడన్ గా చెప్పిన పాస్ చెప్పింది వాకింగ్ చెప్పమని బ్రదర్ ఈ రోజు మీరు వాకింగ్ చెప్పండి అని చెప్పంటే నాకు అర్థం కాలేదు ప్రభావ నేను ఏం చెప్పాలా ప్రభావ పెళ్లి చెప్పిన వాకింగ్ చెప్పలేదంటే నేను కొన్న ప్రార్థన చేసిన ప్రభావ ఇప్పుడు నేను వాకింగ్ చెప్పాలనుకుంటున్నాను ప్రవ్వా ఇది మీ వల్ల కలిగింది నేను నమ్ముతున్నాను ప్రవ్వా ఇంతమంది జనాలు ఉన్నారు ప్రవ్వ నేను ఎప్పుడు వాకిం చెప్పలే ఇప్పుడు నేను ఏం చెప్పాలా ప్రవ్వా అని మనుషులు ప్రార్థన చేసుకున్న తర్వాత దేవ పరశుదాత్మ దేవా మీ సాయం మాకు అనుగ్రహించి నేను ఎట్లా నాకు తెలియదు ప్రభుత్వ నేనైతే నిలబడుతున్నా ప్ర నువ్వు సాయం చేయ ప్రవ్వా అని ప్రార్థన చేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను నాకు ప్రేరణ నడుస్తుంది ఇంకో పది నిమిషాలు వాకింగ్ చెప్పాలా తర్వాత ప్రార్థన చేసుకుంటే కొన్ని విషయాలు దేవుడు మనకు బయలుపచ్చాడు అవన్నీ నేను తగ్గటక రా చేసుకున్న నోట్ ప్యాడ్లు రాచేసుకొని అవన్నీ చెప్పిన భార్య భర్తలు ఎట్లా ఉండాలా వివాహం ఎందుకు అన్ని విషయంలో ఘనమైంది దేవుడు ఎందుకు అంతగా ఘనంగా దేవుడు ఎంచుడు అనే విషయం గురించి మాట్లాడినప్పుడు ఒక ట్వంటీ సెవెన్ మినిట్స్ వాకింగ్ రికార్డ్ చేసుకున్నా వాకింగ్ కానీ దేవుడు ఆయన మాట్లాడే దేవుడు కదా ఎందుకంటే ఆయన మనల్ని మౌత్ లాగా వాడుకుంటాడు పరిశుధాత్మకు మనం సమర్పించుకుంటే పరిశుదాత్మనే మన నుండి నడిపిస్తూ ఉంటాడు కానీ ఎంతోమంది దానికి స్పందించారు కొంతమంది ఫీడ్బ్యాక్ ఇచ్చింది అంటే నేను కూడా ఆశ్చర్యం అనిపిస్తున్నాను నేను చాలా మంది పిల్లలు అటెండ్ అయ్యి అలాంటి వాక్యం నేను ఎప్పుడు వినలేదు నేను కూడా కానీ దేవుడు ఆ వాక్యం నాకు బయలుపరిచే నీకు ఎంతగానో ప్రభుని ఆనందించిన ప్రభావ నీకు ఎంతో వందాలి ఈ వాక్యం నాకు బయలుపరిచిన తండ్రి నీకు ఎంతో వందాలు ప్రభావ దేవుడిని స్థుతించిన ఒకనైతే ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడిను చెప్పిండు కానీ ఆయన అద్భుత అద్భుతాలు చేసే గొప్ప దేవుడు నేను పోయిన పర్పస్ వేరు అక్కడ జరిగింది వేరు అంత దూరము హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి ఎందుకు వెళ్ళానంటే దేవుడు అందువరకు ఎన్నో రోల్స్ ఇచ్చిండ్రు దేవుడు అక్కడ నాకు నాకు తెలియదు అసలు అన్ని రోల్స్ నాకు ఇస్తారేమని ఇది ప్రభులే కలిగింది ఆయనకే మహిమ చూడండి ఆయన కార్యాలు ఆ రీతిగా ఉంటాయి అన్నట్టు కాబట్టి ఇక్కడ చివరిగా నేను వాక్యాన్ని ముగిస్తున్నాను ఇప్పుడు మనం ఏం చేయాలా అన్నప్పుడు ప్రియమైన పిల్లల మనం నడుచుకోవాలా ఈ విషయం మనం చెప్తుండడు అయితే ఒక్క విషయం నేను చెప్పేసి నేను వాక్యాన్ని ముగిస్తాను ఏ విషయం అంటే క్రీస్తు కలిగిన మనసు ఆయన పోలు నడుచుకున్న ఆయన మనసు కూడా మనకు అవసరం కదా ప్రభు మనసు కూడా మనకు అవసరం ఆయన మనసు ఎట్టుంటుందంటే ఆయన ఏ రీతిగా ఉన్నాడు అన్నప్పుడు చూడండి ఫిలిపి రాష్ట్ర పత్రిక రెండో అధ్యాయం ఐదో వచనంలో క్రీస్తు ఏస్తు కలిగిన ఈ మనసును మీరును కలిగిన అంటే పైన చెప్పిన వాక్యాల ప్రకారంగా మనకు అవి తెలుసు వాక్యం ఏందా మనుసు అన్నప్పుడు ప్రభు మనకి ఆరో వచనంలో ఏడు గుణాలు మనకు ప్రభు మనకు అక్కడ చూపిస్తూ ఉంటాడు ఏడు గుణగణాలు మన ప్రభువు అక్కడ చూపిస్తూ ఉంటాడు ఏంటంటే ఆరో వచనం ఫిలిపి పత్రిక రెండో అధ్యాయం ఆరో వచనంలో ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి అది మొదటి గుణగణము తర్వాత ఆయన మొదటి గుణగణము దేవుని స్వరూపం కలిగి ఉండటం కాబట్టి ప్రతి దశలో మనము క్రీస్తు పోలిన మనము ఆయన మనసును ధరించుకున్న మనం కూడా దేవుని స్వరూపం కలిగి ఉండాలంటే ఆయన స్వరూపంలోకి మనం మార్చబడాలా క్రీస్తుని పోలి అంటే ఆయన సంపూర్ణతలకు మనం పోవాలా అని ప్రభు మనకు హెచ్చరిస్తున్నాడు దేవుని స్వరూపం కలిగి నడుచుకోవటం రెండోది మొదటి అంటే దేవుని స్వరూపం కలిగి నడుచుకోవటం రెండవది రెండవ గుణగణం దేవునితో అంటే మన ప్రభు జీవితము ఆయన ఏ రీతిగా మనసు కలిగినడో మనం ఎట్లా ఉండాలనేది ప్రభు మనకు జ్ఞాపం చేస్తుంది ఆయన ఏ రీతికున్నాడు దేవునితో సమానంగా లేక మహిమను విడిచిపెట్టవలసి ఒక మనిషిలాగా పుట్టిండు ఆయన అంటే అంత గొప్ప మహిమను విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి వచ్చి ఒక మనిషిలాగా మారిండు కానీ మనం ఏం చేస్తుందంటే మనలో ఏ గొప్పతనం లేదు ఏ మంచితనం లేదు కానీ మనలో నేను గొప్పవాణ్ణి నేను వాణ్ణి అని చెప్పి మనుషుల్లో గర్విస్తూ ఉంటున్నట్టు కానీ దేవుడే ఇంతగా తగ్గించుకొని ఒక మనిషిలాగా జీవిస్తుంటే కానీ మనిషి ఏ ఆ రీతిగా లేరన్నట్టు మూడవది దాసుని స్వరూపం ధరించుకోండి అయినా మనం దాసుని స్వరూపం ధరించు ఏసు ప్రభు దాసుని స్వరూపం ధరించుకో ఆయన దాసులు లోకంలో తగ్గించుకున్నాడు ఎంతగానో శిష్యులు పాదాలుగా అంతగా తగ్గించుకున్నాడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు కాబట్టి ఆయన దాసులు ఆయన ఆ రీతిగా ఆయన గుణగణం అంత గొప్ప దేవుడు అంతగా గుణగణం కలిగి దాసుని స్వరూపం ధరించుకున్నాడు నాలుగవది తను తను రిక్తులుగా చేసుకుంటే సంపూర్ణంగా ఆయన తగ్గించుకున్నాడు రిక్తునిగా పూర్ణ సంపూర్ణ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయింది ఆయన రిక్తులుగా అంటే కంప్లీట్ గా ఆయన ఎంపీ చేసుకున్నాడు ఆయన అలాంటి ఏ గొప్పతనం ఏ మహిమ లేకుండా ఒక సాధారణమైన మనిషిలాగా తన్ను రిక్తునిగా చేసుకున్నాడు అంటే రిక్తుడు అంటే ఏం లేదన్నట్టు ఆయనలో ఐదో గుణగా ఆయన ఆకార మందు మనుషు ఉన్నాడు ఆయన అంటే ఒక మనిషిలాగా ఉన్నాడు ఈ లోకంలో ఒక మాము మామూలు నీలాగా ఉన్నాడు ఆరోది సెలువ మరణం పొందినంతగా విధేత చూపించింది ఆయన సెలువు మరణము పొందినంతగా ఆయన సెలువు మరణం పొందాలా ఇంకా కానీ దాని పట్ల విధేత చూపించింది ఆయన కాబట్టి సెలువు మండం పొందట విజేత అంటే ఆయన సెలువు ఎక్కబోతున్నాడు కానీ విధేయత చూపించిండు మనం కూడా ఆయన సెలువు ఎంబడిస్తున్నా మనం కూడా ఏం చేయాలా ఆయన విధేత చూపించాలా తర్వాత ఏడవది తన్ను తాను తగ్గింపు జీవితం మనకి చాలా అవసరం తగ్గింపు జీవితం చాలా అవసరం ఈ ఏడు గుణగణాలు ఈ రోజు మనలో ఉండాల నువ్వు దేవుని స్వరూపం కలిగి ఉండాలా ఆయన స్వరూపులకు నువ్వు మార్చబడాలా ఆయనతో ఆయన ఎట్లయితే మహిమను విడిచిపెట్టి ఒక మనిషిలాగా ఉట్టిండో నువ్వు కూడా నీలో ఏ గొప్పతనం లేదు నేను దేనికి పనికిరాని ప్రవ పనికిరాని వాడిని ప్రవ్వ నాలో ఏం లేదు ప్రవ్వ నేను ఒక మట్టి పొరుగుని ప్రవ్వ నేను దేనికి పనికిరాని వాడిని ప్రవ్వ కానీ ప్రవ నన్ను నువ్వు ఎంతగానో ప్రేమించి ఏర్పరచుకున్నావు ప్రవ్వ అని నువ్వు ఆ రీతిగా ఉండాలా దాసుని స్వరూపంగా నేను ఒక దాసులాగా ఉండాలా ఇతరులకు సేవ చేసే వాళ్ళలాగా ఉండాలి నేను సేవ చేయించుకోవద్దు ప్రభావ ఇతరులకు నేను సేవ చేయాలా ఆ రీతి ఉండాలా నేను ఎందుకు వాళ్ళు సేవ చేయాలా వాళ్ళు ఎందుకు నేను ప్రయోజనాలు చెప్పాలా వాళ్ళే నాకు చెప్తారని గర్వంగా సేవకులు తను తను రిక్తులుగా చేసుకున్నాడు ఎమిటికి చేసుకున్నాడు ఆయన ఆ రీతిగా మనం కూడా అట్లా ఎమిటిగా ఆయన ఆకారంద మనుషుడిగా ఉన్నాడు చూస్తే నువ్వు ఒక మనిషిలాగా ఉండాలా మామూలు మనిషిలాగా నువ్వు కనిపించాలి నీళ్ళు ఎంత గొప్పతనం వచ్చు నువ్వు ఎంత దేవుడు నీకు ఎన్నో వరాలు ఇచ్చి ఏమన్నా జీవచ్చు నువ్వు బహుగా వాడుకోవచ్చు కానీ నువ్వు ఒక మనిషిలాగా సామాన్యమైన మనిషిలాగా ఉండాలా సెలువు గురించి ఆయన పొందే పత్తి గురించి ఆయన సెలువు మీద ఎలాంటి శ్రమలు పొందిలో నువ్వు కూడా నీ జీవితంలో అలాంటి ఎదురయ్యే పత్తి నుంచి నువ్వు విధేత చూపించాలా వాటి పట్ల ఆ రీతి ఉండాలా తర్వాత చివరిగా నువ్వు తగ్గించుకునే జీవించాలా ఆయన తిరిగి వచ్చి ఎంతవరకు అప్పుడే నువ్వు ఇతరులను ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో ఇతరుల్లో మనము ప్రభులోకి నడిపించగలం ఎందుకంటే నువ్వు తగ్గించుకున్నావు కాబట్టి ఎక్కువ మందిని సంపాదించుకోవచ్చు నువ్వు గర్విస్తే ఎక్కువ మంది నువ్వు సంపాదించుకొని ఎవరు అనుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ ఆ ప్రభు మనకి ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆయన సెలవు మనం పొందినంతగా విధేత చూపించిండు అందుకు ఆయన పరలోకముల అందేగాని భూమిలో ఉన్న వారి అంది మీద ప్రతి దాని మీద భూమి ఉన్న ప్రతి నామము ఏసు క్రీస్తునామం వంగునట్లు ప్రతి మోకాళ్ళు ప్రతి నాలుగైదు తండ్రి అయిన దేవుని స్థుతించటకు ఆయన అధికంగా హెచ్చించి అన్ని ప్రతి నామముకు పైనాము ఆయనకు అనుగ్రహించండి అంతగా హెచ్చింపగలండి మన ప్రభు చూడండి అంతగా తండ్రికి విధేత చూపించి ఆయన ఈ లోకంలో జీవించిన విధానం కాబట్టి మనం కూడా మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో కూడా మనం అరీతిగా జీవిస్తూ ప్రభుకి విధేత చూపిస్తూ ఆయనను పోలి మనం కాబట్టి ఆయన పోలి నడుచుకోవడం ఎన్నో విషయాలు ఉన్నాయి మనకు బైబుల్లో బట్ అన్నిటి అనుసరించి ప్రభులాగా మన ఈ లోకంలో జీవిస్తూ అనేకుల్ని మనం ప్రభు చెంత నడిపించాలా అని ఎలాంటి సేవ చేసిండో సేవ చేయించుకొని ఇక రాలేదైనా పరిచర్ చేయటకొచ్చిండో తన ప్రాణాన్ని ఇచ్చి ఇమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చడానికి వచ్చింది మనకి నువ్వు సేవ చేయాలా పరిచయ చేయాలా నీ ప్రా నీ ప్రాణాన్ని కూడా నేను తృణీకరించుకొని నేను ప్రభు కొరకు అప్పగించుకోవాలా అనేకుల కొరకు నీ జీవితాన్ని కూడా బలిగా అర్పించబడాలా వాళ్ళ వాళ్ళ నిమిత్తం అలాగనే మీరు క్రీస్తును ప్రేమగా ఉండమని చెప్పింది పౌలు అక్కడ ఎప్పేసి రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండవ వచనంలో మనం కూడా మన జీవితం అర్పించుకొని అనేక జీవితాలలో పరిమళ సువాసన వ్యతజల్లే ప్రభు ఒక సేవకుల్లాగా శిష్యుల్లాగా మనం ఉండి ఆయన మయం పరచాలా అనేకులను అంచేత నడిపించాలా ఆ రీతి మనం నడుచుకోవాలా కాబట్టి మనం నడుచుకోలే ఇంతవరకు కాబట్టి ఆ రీతి ప్రభావని నడుచుకుంటా ప్రభావ నాకు సాయం చేయ ప్రభావాన్ని ప్రార్థిస్తాం పరు పరిశుద్ధులకు తండేస్తూ ప్రవానికి ఎంతో వనాలైనా ఇంతవరకు ప్రభావ మీరు మాతో మాట్లాడినారనైనా ప్రభా మీరు ఎంతగా తగ్గించుకున్నారు మనిషిని పోలిక పుట్టినారు మీ అయినా అక్క మహిమ గల సింహాస్థానం మీరు తను తను రిక్తునిగా చేసుకున్నారు తగ్గింపు జీవితం కలిగి ఉన్నారు శిలువు మరణం పొందినంతకు విధేత చూపించినారు మనిషిలాగే లోకంలో మీరు పుట్టిన ప్రభావ్వా దాసుని స్వరూపం ధరించుకున్నారు ప్రతి దశలోనైనా ఎలాంటి గొప్పతనం లేకుండా ప్రవ్వ ఈ లోకంలో ఒక సాధువు జీవితం మీరు జీవించినారు ప్రవ్వ తండ్రి చిత్తాన్ని నెరవేర్చి అనేకులకు విధేయులు చేసినకు మీరు ఆ రీతికి విధేయత చూపించినారు అయినా కాబట్టి నైనా ఈ లోకంలో ఒక విధేయత వల్ల అనేక మంది అవిధేత వల్ల వాక్యం చెప్తుంది ప్రవ్వ కాబట్టి నైనా మీ విధేత చూపిస్తే ఆ విధేయులందరినీ విధేతకు నడిపించవచ్చని మీరు మాకు చూపించిన ఒక మాదిరి మీ శివమరణం ద్వారా అలాంటి గుణగణాలు కలిగి మేము ముందుకు పోలాలని సాయపడండి మిమ్మల్ని మీరు ఆకలి తొరుగుంది ప్రభావ మేము సిద్ధపడి ఇంకా నీకును సిద్ధపచ్చా మిమ్మల్ని పోలు మీరు నచ్చుకోవాలా ఒకవేళ ఈ వాక్యం ప్రకారంగా నా జీవితంలో ఏమన్న తప్పులు పాపలను మమ్మల్ని క్షమించండి ఇక నుంచి ప్రవ్వా ఈ వాక్యం ప్రకారం మిమ్మల్ని పోలి మీరు నచ్చుకోవడానికి మేము ప్రయాసపడతాం ప్రవ్వా ఆశ ఉంది ప్రభావ ఆశగల ప్రాణాన్ని తృప్తికొచ్చే గొప్ప దేవుడు ప్రభావ మీ సాయం మాకు సహాయపడమని ప్రార్థి మా జీవితాలు సరిజైన వాళ్ళు ఇంకేమైనా బలహీతలు ఉంటే వాటి మేము ఈ వాక్యాన్ని స్వీకరిస్తాను ప్రభావా ఈ వాక్యం ప్రకారంగా నా జీవితాన్ని మార్చుకొని మీ వల్లే మాటతో నాలుగుతో కాకుండా క్రియతో సత్యంతో మేము ప్రేమించి అనేకలు మీ తట్టు నడిపించే మమ్మల్ని తయారు చేయమని మరి విశేషంగా మిమ్మల్ని పోలు మీద నడుచుకోవాలా సేవ జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించి ఉంటున్న ప్రదర్శిస్తారు అందరూ మీరు అభిషేకించండి ప్రతి చోట మీకు మమ్మల్ని అందరూ ఆశన పెట్టుకోండి రాతి కాలశాం మాకు మంచి నిద్రించి ఏకం వేసి సహాయపడమని ఏసుక్రీస్త పరిశుద్ధ నామమున ప్రార్థించిన నామ తండ్రి ఆమె మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప సమాధానం ఆయన కనికరము కేపీపిఎం కూ ప్రదర్శిస్తారు కుటుంబాలకి ఎవరైతే అనారోగ్యంతో ప్రార్థన చేస్తే ఆ కుటుంబాల అందరికీ వింటున్న వాళ్ళందరికీ సదాకాలం తోడైను కాక ఆమెన్ ప్రజల అందరికీ